ఓకే సిస్టర్ నేను ప్రార్థన చేస్తున్నా సూత్రం రజ సర్వ సృష్టికర్త మహోన్నతనికి వందాను రజా ఇదిగో రజా నీకు నామలో కూడి వాక్యం అంటుంది నామలో ఎక్కడ దమ్ముగ్గర కూడి ఉంటే నేను ఉంటా అంటున్నాను రజా అవున ఈశ్వర మేము ఆన్లైన్ లో కూడి ఉన్నాం దేవాశ్వర ప్రభా మా గృహాల్లో అది మీరు దిగండి దేవ ఈశ్వరప్రభా ఇదిగో మీ యొక్క వాకు గురించి మేము వేచి ఉన్నాం రజా ఈశ్వర ప్రభావ దేవ ఈశ్వర ప్రభావ మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడారు రాజా యశ్వరప్రభా పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మహిం పొంది మీరే ఈ యొక్క ప్రేమ నడిపించమని ఏసిన ప్రశాంత బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ నయాన్నయ్య జీవను మేరా ప్రభు ఈశు మసీ మే సదా నయన్నయ్య జీవను మేరా ప్రభు ఈశు మసీమే సదా ఆనంద్ ఆనంద్ సరే సి సదా ఆనంద ఆనంద మేరా సదా నయా నయా జీవన మభు యశు మసీ సదా నయా నయా జీవన మభు యశు మసీ సదా పాప మ రమచయా ఈశ్వ కేశ్వ మే అనంతీవన్ ముక్తి ఓ నీన్విత ఆత్మా పాప మ రమట గయా రోగ చంగన్ీవన్క్తి ఓ నయా జీవన पवित्र आत्मा स्तेन ननह जीवन मेरा प्रभु की मसी में सदा ननह जीवन मेरा प्रभु की सुमति में सदा सत्य पर श्री दीन ने ऐसा सदा विजय रहता है मिलकर होजन लगाकर सबको बताएंगे मिलकर होजन लगाकर आओ हम मिलकर होजन लगाकर सबको बताएंगे జీవన మభు యూ మసీ నయావన మేరా ప్రభు య సదా ఆనంద ఆనంద మశు మసి సదా ఆనంద ఆనంద సదా ప్రభు స దేవాణి కృపలన్ూతన గీతముల దేవాని స్తోత్రముచల్లితి స్తోత్రముచల్లి పాడెదేవాణీకృపల స్తోత్రము స్త్రముతిస్తోత్రముచెల్లి భూమి పునాదులువేయక ముందే సులు చేసి భూమి పునాదులువే యక ముందే సులు చేసి ప్రేమ పునాదులు వేసివీ దీనున్ని బ్రోచితివి ీను నిబ్రోచితి పాడేదేవాణీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ చెల్లి స్తుము చెల్లింతున్ ప్రవిమల రక్తము కలువరిసిలువలో కలు నకునేచితివీ ప్రవిమల రక్తము కలువరిసిలువలో కలు నకునే చితి ప్రేమ కృపా మధైశ్వర్యములతో పాపము తోడితివీ నా పాపము తుడచితివి పాపముతుడచితివీ దేవాని కృపలన్ నూతన గీతముల స్తోత్రము చల్లి చెల్లింతున్ పాపము శాపము నరకపు వేదన మరి తొలగించ పాపము శాపము నరకపుేదన మరి తొలగింతి అపరాధములచాచిన నన్ను దర బ్రతికించే నన్ను బ్రతికించే అపరాధములచి చాచిన నన్ను నన్ను బ్రతికించీ నను బ్రతికించితివీ పాడేదేవాని కృపల నూతన గీతముల స్తోత్రము చెల్లి స్తోత్రము చెల్లి దేవుని రాజ్యపు వారసులనుగా క్రీస్తులు చేసివీ దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులు చేసి చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి చెరణను విడిపించితివి చీకటి రాజ్యపుషాక్తుల నుండి నను విడిపించితివి చెరనను విడిపించితివి పాడెదేవాణి కృపలన్ నూతన గీతముల స్తోత్రము చెల్లితు స్థుతి స్తోత్రము చెల్లితు मुद्रिंचितितिवी शुद्धात्म तो नु भाद्रमु चेसितिवी मुद्रिंचितितिवी शुद्धात्म तो नु సత్యవరూపా నీత్య నివాసి సోత్తు గేసితి వీ నిోత్తు గేసితివీ పాడెదేవాని కృపలన్ నూతన గీతముల స్తోత్రము చెల్లి స్తుముచెల్లి అన్యుడ నైనిను ఎరుగకయున్నను ధన్యుని చేసివీ అన్యుడ ఎరుగక యున్నను ధన్యుని చేసితివి ప్రియపాటన పాఠన పౌరుల సేవింపను వరములను సగితివి సగివీ వరములను సగితివి ప్రియ పాఠన పౌరుల సగితివి పను వరములను సగితివి కృపవరములను దేవాని పాడేదేవాణీ కృపలన్ నూతన గీతముల స్తోత్రము చెల్లి స్తు స్తోత్రము చెల్లి పాడేదేవాణి కృపలన్ నూతన గీతములము చెల్లి స్తోత్రము చెల్లి థ్యాంక్ యూ అక్క ప్రేజులాడందరికి ప్రేజ్ నాడు వాక్యం లెక్కాము ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోన్నతుడా సరశక్తి మంతుడా జీవంగల ప్రభానికే వందనాలు ప్రభావ ఏసు ప్రభా రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభ యేసు నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభ వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రభ ద తండ్రి నీకే స్తోత్రంలో ప్రభ యేసు ప్రభాని స్వర్ణకు వినిపింపచేయండి మమ్మల్ని బలపరచండి దీపించండి ఆశీర్వదించమని ఏసునం అడుతున్నాం తండ్రి ఆమె కీర్తనలు కీర్తనలు అరవై తొమ్మిదో అధ్యాయము అరవై ఎనిమిదో అధ్యాయము సారీ కీర్తనలు అరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనం నుంచి చూద్దాము ప్రభువు స్థుతి గాక అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్తయ్య దేవుడు మన పక్షంన పూర్ణ రక్షణ కలగజేయి దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట్ట ప్రభువైన యహో వశము కదా ఇక్కడ కీర్తనలో మరి కావేదు రాస్తున్నాడు ఏమైనంటే ప్రభు స్థుతి నందును గాక కదా దేవుడు స్థుతి నందును గాక మనము ఆరాధన ఎప్పుడు ఆయనకే స్థుతులు మహిమ కలుగును గాక అనుదినము ఆయన మన భారము భరించి చున్నాడు కదా అనుదినము ఏం చేస్తున్నాడంట మన భారం అంతా ఆయన భరిస్తున్నాడు కదా మనము భరిస్తలేము కదా ఎవరు భరిస్తున్నారంట అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ ఉన్నాడు కదా దేవుడు ప్రతి చోటు మనకు ఎట్లను రక్షణకర్త ఉన్నాడు అనుదినము మన భారనంతా ఆయననే మోస్తున్నాడు కదా మనం అనుకుంటాము మనము భారం కదా చిన్న సమస్యకు పెద్ద సమస్యకు మనం ఎప్పుడు చూసినా మనము బారం మోస్తున్నామని కాది కానీ దేవుడు అంటున్నాడు మన భారం అంతా ఆయన మోస్తున్నాడు కానీ మనకు మనం ఎప్పుడైతే ఆయనకు రక్షింపబడ్డమో ఆయన సొత్తుగా మనము తయారు చేయబడ్డమో ఆయన రక్తం ఎప్పుడైతే కడగబడ్డమో దేవుడు మనం ఎప్పుడైతే ప్రతి ఒక్క మనం మోస్తున్నాం అనుకుంటామో ప్రతి ఒక్క శ్రమ కానీ శోధననే గాని శ్రమనే గాని రోగమేనే కష్టమే కానీ ప్రతి ఒక్క భారం కానీ ఇందులో ఎవరై ఉన్నారంటే దేవుని అస్తం కూడా అని దేవుడు చెప్తా ఉన్నాడు అనుదినము ఆయన మన భారము భరిస్తనే ఉన్నాడు కదా మన పాపాల నిమిత్తం ప్రతి కూడా ఆయన భారం మోస్తుంది కదా మనం అనుకుంటున్నాం కానీ దేవునికి విరుద్ధంగా మనం ఏది చేసినా దేవునికి భారమే కదా కదా మన భారాలు ఇంకా భరిస్తూనే ఉన్నాడు ఆయన మన పాపాలను క్షమిస్తూనే ఉన్నాడు కానీ ప్రతి ఒక్క ఆయననే మోస్తున్నాడు భరిస్తున్నాడు మోస్తున్నాడు ఆయననే కదా దేవుడు మన కొరకు శిల్వ వేయబడ్డాడు దేవుడు మన కోసము చనిపోయిండు రక్తం కార్చిండు మళ్ళా పాపము చేయొద్దని కానీ మనం చిన్న మాటలో తప్పిపోతా ఉంటాం మాటలో కానీ చూపులో ప్రతి దగ్గర మనము ప్రతి దినము నుంచి రాత్రి వరకు ఎన్ననో మనం ప్రతి తప్పిపోతుంటాం మాట జారిపోతుంటుంది కదా మనం అనుకుంటా పొద్దున్న నుంచి ఏ పాపం చేయలేదని కాదు నోటి ద్వారా ఏ కోపం వచ్చినా ఎంత తప్పు చేసినా కూడా అది దేవుడికి పాపమై కదా అనుదినము ఆయన మన బారము భరిస్తనే ఉన్నాడు కదా మన భారము భరించుచున్నాడు దేవుడ మనకు రక్షణ కర్తై ఉన్నాడు కదా చివరి వరకు దేవుడ మనని కాచి కాపాడతా ఉన్నాడు కదా ఉన్నాడు కదా ప్రతి ఒక్క భారము మనము భరిస్తాం మన పాపాల నిమిత్తమే మనము ఆయనకు దూరం అవుతున్నాం కదా మన కష్టాలవే భారము కష్టాలు రోగాలు కదా మన ప్రతి ఒక్కటి మనము భారంగా భరిస్తున్నామని అనుకుంటాం కానీ మన పాపాలు కదా మన చేసే చేతుల ద్వారనే ఏదైనా పాపం చేయిస్తున్నాం కదా పాపం మళ్ళిన దేవునికి మళ్ళీ ఏం చేస్తున్నాం భారం అనేది దేవుని మీద మోపుతా ఉన్నాం కదా మళ్ళీ ఏం చేస్తాం మన కష్టాలే కానీ రోగాల కష్టం వచ్చినప్పుడు మళ్ళా దేవుని దగ్గర మోర్పడి దేవా ఇది ఎందుకు నాకు వచ్చింది సమస్య ఎందుకు ఈ శోధన నాకు వచ్చిందని దేవుని దగ్గర విరుద్ధంగా మనము ప్రార్థన చేస్తూ ఉంటాం కదా దేవుడు రక్షింపబడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు దేవుళ్ళ కరెక్ట్గా ఉంటే ఎప్పుడు నువ్వు ప్రార్థన కలిగి ఉంటే ఎప్పుడు నువ్వు వర్షప్ చేసుకుంటూ దేవుని సుతిస్తూ మైమ పరుస దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క వరం పొందుకుంటూ ఉంటుంటే దేవుడు మనకు అలాంటి సమస్య తెచ్చి పెడుతున్ననా లేకపోతున్నాయి మన బలహీనతన వల్లనే మనం అన్ని కొని తెచ్చుకుంటా ఉంటాం కదా నోటి ద్వారా ప్రతి దగ్గర మనము చేతిదార ప్రతి మనము తెచ్చుకొని పెట్టుకొని మళ్ళా విరుద్ధమైన ప్రార్థనలు దేవుడికి చేస్తుంటా కానీ ఆయన దేవుడు మనకు రక్షణ కర్నై కర్తై ఉన్నాడు కదా చివరి వరకు దేవుడు మనని కాచి కాపాడుతా ఉన్నాడు ఆయనకు మనని మనని కాపాడుతా ఉన్నాడు ఇంకే ఏమంటున్నాడు దేవుడు మన పక్షంన పూర్ణ రక్షణ కలగజేయి జేయు దేవుడై ఉన్నాడు చూడు దేవుడు ఎట్లా ఉన్నట్టే పూర్ణ రక్షణ దేవుడు సంపూర్ణమైన రక్షణ కదా సంపూర్ణమైన ఆ శిల్వ రక్షణతో మనని కడిగిండు కదా దేవుడు సంపూర్ణంగా బలి అయిండు మన ఆ సంపూర్ణ రక్షణ దేవుడు మనకు అనుగ్రహించిడు మనకు కలగజేసిండు కానీ మనము ఈజీగా ఈ రోజు దేవుడు కనబడతలేనని అనేకమైన విషయాలలో మనం జారుతా ఉంటాం కదా ప్రతి ఒక్కటి కదా ప్రతి చోటు కూడా మనం దేవునికి దేవుని సంపూర్ణ రక్షణ కలగ చేసినాక కూడా దేవుని పక్షంన మనము ఏది కూడా చెయ్యలేకపోతున్నాం దేవుడు మన పక్షం నా సంపూర్ణ రక్షణ కలగ దేవునికి నువ్వు ఏమి ఇయ్యగలుగుతున్నావు కదా దేవుడికి ఈ రోజు నువ్వు మనసు కానీ సంపూర్ణం చెయ్యలేవు దానికి వెల కట్టలేవు కానీ దేవుడు మనకు సంపూర్ణ రక్షణ కలగ చేసినప్పుడు నువ్వు ఆయనకి ఏమి కదా దేవుడు హృదయాన్ని మనము ఎరిగి ఉండాలా ప్రతిదినము కదా దేవుడు మన కొరకు అనేకమైనవి దేవుడు మనకు కలగజేసిండు భూమి మీద ప్రతి ఒక్క మార్గాన్ని మనకు చూపించిండు దేవుడు కదా మనకు నరకానికి పోవలసిన మనకు మోక్షము దేవుడు కలగజేసిండు కానీ మనం ప్రతి దాంట్లో తప్పిపోకుండా ఆయన రక్షణ సంపూర్ణమైన రక్షణ మనకు కలగజేసి దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రబోయిన యహువ వశము కదా ప్రతి ఏ మరణ కారణమైనది ఏదైనా చూడు ప్రతి ప్రతి బిడ్డ కూడా మరణ కారణమైన సమస్య రాబోతుంది ఇప్పుడు భయంకరమైన జీవితాలు కదా మరణము తప్పించుట ప్రభు అని యహో వశము దేవుడు మనకు చెప్తున్నాడంటే ప్రతి ఒక్కటి భారం ఆయన మోసినడు కాబట్టి ఆయన భరించగల కలిగిండు కాబట్టి దేవుడు తేటగా మనకు చెప్తా ఉన్నాడు ఏమనంటే మరణము తప్పించుట ప్రభుని యహోవ వశము ఆయన చే ఎట్లా జాగ్రత్త కలిగి ఉండాలనేది మనము ఉండాలా కదా దేవుడు వశంలో ఉన్నప్పుడు మరి ఎందుకు దుష్టించేతుల పడిపోతున్నాము అనుదినం ఎందుకు మనం తైత్నం చేతిలో ఉండబోతున్నాము అనేది మనం గ్రహించాల ఎందుకు మన శరీర బలహీనత వలనే మనం తప్పిపోతా ఉంటాం కదా దేవుని బలహీనతలు కదా మన శరీరంలో తప్పుతా ఉంటాయి కదా మన శరీర బలహీనతలు దేవుని దృష్టిని దగ్గరికి రానియకుండా కదా దేవుని సన్నిధిలో కూర్చోకుండా అనేకమైన ఈ తెచ్చి ఉంటాడు కానీ మనము గ్రహించాలా ఆ వివేచించే కూడా మనము తెలుసుకోవాలా కాదు అప్పుడైతే నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళ వివేచించే వరాన్ని అడుగుతావో ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే దేవుళ్ళున్న ప్రతి ఒక్క జ్ఞానాన్ని అడుగుతావో దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తా ఉంటాడు ఎందుకంటే దేవుని మనము జ్ఞానం లేకపోతే నీకు వివేచించే వరం లేకపోతే ఈ లోకంలో నువ్వు ఏది కూడా చేయలేవు నువ్వు కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్నా నువ్వు ఎప్పుడైతే రక్షింపబడ్డావో మరి దేవుని పట్టుకొని ఎప్పుడైతే గట్టిగా నిల్చుంటావో దేవుడి అనేకమైన విషయాలు నీకు ఉంటాడు ఈ లోకం ఏ విధంగా ఉన్నది మరి నువ్వు ఏ విధంగా మార్గంలో వెళ్ళాలా నువ్వు ఇది ఇతరుల రక్షణ మార్గం నడిపించాలంటే మరి సైతాను వాడు ఒప్పుకోడు కదా దేవుని సంతికి నడిపించాలంటే వాడిని నేను అనేకమైన విషయాలలో కృంగతీస్తా ఉంటాడు కుటుంబం విషయంలో కానీ ఇరుగుపరు కానీ మరి చుట్టాల ప్రక్కన ఉండి ప్రతి ఒక్కరిని ఉంటాడు వాడికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఒక మార్గంలో నువ్వు ఎన్నుకున్నావు మంచి మార్గాన్ని వాడికి ఇష్టం ఉండదు ఎందుకంటే నువ్వు మంచి మార్గంలో వెళ్ళిపోయినావు వేరే వాళ్ళని కూడా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి వాడికి ఇష్టం ఉండ నేను అనేక మార్గంలో వాడు శోధిస్తా ఉంటాడు కాబట్టి వానికి కావాల్సిన బాణం ఎవరి చేతిలో ఉంది మరి దేవుని చేతిలో ఉంది మరి దేవు చేతిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలా జాగ్రత్తగా ఉండాలా ప్రతి చోట దేవుని స్వారం వినుకుంటూ నువ్వు జాగ్రత్తగా వెళ్ళినప్పుడు నువ్వు వాన్ని జయించగలుగుతావు కదా మరణము తప్పించుట ప్రభని యహో వశము ప్రతి ఒక్కరిని నుంచి పతొక్క బిడిని కూడా దేవుని దగ్గర ఉన్నది ఆ శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు ప్రతి ఒక్క దాని విద్యను ప్రతి ఒక్క విద్యను పొందగలుగుతావు కాబట్టి దేవుడు అంటున్ను అను దినము ఆయన భారం ఆయన మన భారము భరించుతున్నాడు కాబట్టి నువ్వు గుర్తు చేసుకోవాలా అనుదినము ఆయన మన భారం ను కాబట్టి నువ్వు ప్రతి ఒక్కటి నువ్వు ఏది నువ్వు మొరపెట్టినా ఆయన వింటాడు ప్రభావ ఎందుకు నాకు ఈ బాధ ఇది శరీరంలో బలహీనత ఎందుకు ప్రభావ ఇదంత శోధన నేను మొరపెట్టినప్పుడు మరి దేవుడును ఆలకిస్తానికి చూపిస్తా ఉంటాడు ఎందుకంటే నీళ్ళు ఎందో తప్పిపోతా ఉన్నాం మీరు ఏదో తప్పిపోతా ఉంటాం దేవుడు చెప్తా ఉంటాడు ఇంకో విషయం ఏంటంటే మనము శరీర విషయంలో అనేకమైన బలహీనతలు ఎక్కడ అంటే మన యహోశ్వ కాలంలో ఆకాని విషయంలో చూసినట్టయితే అక్కడ ఏం జరిగినది ఆయన వద్దన్నది తెచ్చిపెట్టుకుంటూ కదా శప్పితమైన దాన్ని మరి యహోశ్వ చూడలేకపోయిండు కానీ దేవు సన్నిధిలో ఆయన ఉన్నాడు కదా ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు కానీ మరి ఎవరు ఏ విధంగా తప్పు చేస్తున్నది గ్రహించలేకుండా మరి విరుద్ధమైన అక్కడ మళ్ళా ప్రార్థన చేస్తా ఉంటాడు యహోష్వా కదా ప్రార్థన చేస్తా ఉంటాడు అనేకమైనది ప్రభు ఎందుకు ఇజ్రాయల్ ప్రజలు మరి విజయం పొందలేకపోయారు చిన్న మైన పట్టణం మీద ఎందుకు విజయం పొందలేకపోయినారు ప్రభువ మరి యుద్ధంలో ఎందుకు ఓడిపోయినారు ప్రభు అన్నప్పుడు దేవుడు అంటాడు ఎందుకు నువ్వు దూలు పోసుకొని ఎందుకు గోన కట్టుకొని కూర్చున్నావు యహోష్వా నువ్వు లెవ్వు నీలో ఇజ్రాయేల్ ప్రజల్లో పాపము చేసి ఉన్నారు ఎందుకు గ్రహించలేక ఉన్నారు దేవుని బిడ్డలమై ఏం జరగబోతుందో మనము తెలుసుకోవాలి ఎందుకు మనకి శోధన వస్తుంది ఎందుకు ఈ కష్టము ఎందుకు ఈ మరణము ఎందుకు ఈ బాధ అనేది మనం మురపెడతా ఉంటాం కానీ మీ మధ్యలో ఎవ్వరో పాపం చేస్తున్నారు మీరు పరిశుద్ధపరచుకోండి ఈ జీవితాలను ఒకసారి పరిశుద్ధపరచుకోండి అని చెప్తూ ఉంటాడు ఆయన అక్కడ దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు ఇజ్రాయల ప్రజల్ని దేవుడు ఎందుకంటే కానానికి వెళ్ళాలకు ఆశ తన బిడ్డలని ఒక గమ్యానికి చేర్చాలని దేవుడు తన ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చుకోవాలని దేవుడు చెప్తూ ఉంటే కానీ అనేకమైన విషయాలలో చాలా బలహీనతల వల్ల దేవునికి విరుద్ధమైన ప్రార్థనలు చేస్తా ఉంటారు చూడు అక్కడ యహోష్వా అదే ప్రార్థన చేస్తుంటాడు మరి ఇజ్రాయల ప్రజల్లో పాపం చేస్తున్నాడని మరి యూదాగుతం నుంచి ఆ కారణ ఒక వ్యక్తి బయటికి వస్తాడనమాట చూడు ఆయన ఆశించుడు వద్దన్న దాని తెచ్చి పెట్టుకున్నాడు వద్దన్న దాని చెప్పితమైనది కాదు అది చెప్పితమైనది అంటే అది నాశనానికి సంబంధించింది దేవుడు వద్దన్నప్పుడు అది కాన్పని కానీ కానీ తను ఏం చేస్తున్నాడు ఆశించిండు కళ్ళతోని చూసిండు తెచ్చి ఆశించిండంట కండ్లతోని చూసి ఇదేం తెచ్చుకున్నాడు తన డేరాలో పాతి చూడు ఎంత మరి యహోస్వ మరి ఉపవాస ప్రార్థనలు అక్కడున్న గొర్రెలు మరి అక్కడ ఎడ్లు మరి ఎన్ని ఉన్నాయో ఆ ప్రతి ఒక్క బిడ్డ నుంచి పక్షుల దాకా ఉపవాస ప్రార్థన కలిగి ఉంటారు ఈ రోజు నుంచి ఉపవాస ప్రార్థన చేద్దామని యోహోష్వకు పూనుకొని కూర్చుంటాడు చూడు ఒక్క చేసిన తప్పు వల్ల ఆ దేశమంతా కూడా శ్రమలు జరుగుతున్నాయి ఒక్కరు చేసిన తప్పు వల్ల మరి అక్కడ జరిగే యుద్ధంలో మరి ఇజ్రాల్ ప్రజల్లో కొంతమంది చనిపోయినారు చనిపోయినది ఎవరి వల్ల ఆకాన్ తప్పు వల్ల చూడు నోటిదార కంటిదారం ఎప్పుడైతే పాపం చేస్తామో ఆ శపితం నీకు చుట్టుకుంటది ఆ నాశనకరమైనది మనకు వెంబడి వస్తుంది ఎందుకంటే దేవుడు ఒక్కసారి తెలివించినాక మళ్ళా తప్పు చేయొద్దు వెనుక తీసుకోవద్దు మన జీవితాన్ని వెనుక తిరిగి చూడకూడదు ఆ పాపాన్ని విడిచిపెట్టాల చూడు దేవుడు చెప్పినప్పుడు మనం లోబడాలా ఆ మాట ఎందుకు దేవుడు సెలవిస్తున్నాడని ఇజ్రాల్ ప్రజలు ఆ మాటకు లోబడక మరి ఏం చేస్తున్నారంట అక్కడ అతను ఆకా అనే వ్యక్తి దేవుని వాగ్దానం మర్చిపోయి మరి పాపం చేసినక్కడ కదా తెచ్చి పెట్టుకున్న పెట్టుకున్నట్టు కాబట్టి మళ్ళా యహో మరి యహోస్వా లేసి మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుని స్వరం విన్నాడు విని మరి ఆయన చేసిన తప్పులు మరి ఏమైనదో ప్రభు అన్నప్పుడు మీ దాంట్లో ఎవరో పాపం చేసినప్పుడు మరి యుద్ధాగోత్రం పట్టబడుతుంది అందులో నుంచి ఆకాను చూడు అక్కడ ఎప్పుడైతే ఆయన కుటుంబం మొత్తము ఏమేమున్నాయన గొర్రె కానీ ప్రతి ఒక్కటి అగ్నిచేత కాల్చి పెడతాయి కాల్చి వేస్తేనే కానీ నేను సమాధాన పడనంటాడు తన రోషం దేవుడు మన దేవుడు తప్పు చేసినప్పుడప్పుడు మరి దేవుడు మరి రోషం దేవుడు కాబట్టి మరి ప్రతి పాపాన్ని మరి ఏం చేసిండు దేవుడు అక్కడ వాళ్ళ పాపం తగ్గట్టుగా పరిణామము ఏమైనాదంట కుటుంబం అంతా అక్కడ కాల్చి వేయబడి వాళ్ళ కాల్చి వేయండి అప్పుడే నేను సమాధానపడని ఇజ్రాల మాట నేను వినాను అని దేవుడు చెప్తున్నాడు చూడు మరి మనకు కూడా దేవుడు అనేకమైన విషయాలు రాస్తూ ఉంటాడు ఎందుకు మనం చదువుతూ ఉంటామో మళ్ళా ఏం చేస్తుంటామో మళ్ళా చేసే తప్పులు మనం చేస్తా ఉంటాడు చేస్తూనే ఉంటాము ఎందుకు అంటే కదా దేవుడు అంటున్నాడు మన పక్షాన్ని దేవుడు మన కొరకు సంపూర్ణ రక్షణ కలగజేసి దేవుడై ఉన్నప్పుడు మళ్ళా నువ్వు వెనుక తిరిగి చూడడానికి వెళ్ళలేదు కానీ మరణము తప్పించుట ప్రభు యహోవ వశము మరణించే గాలి బతికించాలన్నా కూడా దేవుని చేతిలో ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలా జాగ్రత్తగా కలిగి ఉండాలా దేవుని సన్నిధిలో కదా దేవుడు ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఏ మరణకరణమైనది ఏది కూడా ముట్టినా కూడా దేవుడు ఏం చేస్తుండాలి దాన్ని హానికరంగా మరి ఏది జరగకుండా నీకు కాచి కాపాడతా అని వాగ్దానం కూడా దేవుడు చెప్తూ ఉంటాడు మళ్ళూ కా మార్కు సువార్తలు చూడు నువ్వు ఏది చేస్తున్నావు నువ్వు ఏది ఉంటున్నావు నువ్వు జాగ్రత్త అందుకే దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్కదంట జాగ్రత్తగా కలిగి ఉండాల కీర్తనలు యాభై ఆరో అధ్యాయము నాలుగో వచనము దేవుని బట్టి నేను ఆయన వాక్యము కీర్తించదను దేవుని అందు నమ్మక ఉన్నాను నేను భయపడను శరీర శరీరదారులు నన్ను ఏమీ చేయగలరు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడే యాభై కీర్తన యాభై ఆరు నాలుగో వచనంలో దేవుని బట్టి నేను ఆయన వాక్యము కీర్తించదును చూడు దేవుణ్ణి వాక్యము నువ్వు కదా దేవుని సన్మానించాలా దేవుణ్ణి ఆరాధించాలా గణపరచాలా కదా మరి ఇంకా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు దేవుని ఎందు నమ్మకరించి ఉన్నాను నేను భయపడను శరీరం నన్ను చేయగలరు కదా ఎవరు ఏమి నిన్ను చేయలేరు ఏ సైతాన్ని కూడా నిన్ను ముట్టలేదు కదా దేవుని అందు నువ్వు నమ్మకం ఉంచి ప్రతి ఒక్క దాంట్లో ప్రార్థన కలిగి దేవుని అందు భయము భక్తి కలిగి జీవించినవనుకో ఎవరు కూడా నిన్ను ఏమి చెయ్యలేరు కాబట్టి దేవుడు అంటున్నాడు ఎవరు కూడా మనని ముట్టలేరు అందుకే దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్క జాగ్రత్త కలిగి నెమ్మది కలిగి దేవుని అందు నమ్మకము ఉంచి కదా దేవుడు ఇంకా ఏమంటున్నాడంటే యాభై ఆరునే తొమ్మిదో వచనంలో నేను మొరపెట్టు దినమున నా శత్రులు వెనకకు తిరుగుదురు ఎప్పుడైతే నువ్వు మొర పెడతావో శత్రులే కాని ప్రతి ఒక్క సైతాన్ని కూడా వెనకకు తిరుగుతుంది దేవుడు నా పక్షం నా నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించేదను యహోవ నామమును బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను నేను దేవుని అందు నమ్మక నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు కదా దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణంను తప్పించి ఉన్నావు కదా నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదంను తప్పించి ఉన్నావు కదా దేవుడు ప్రతి ఒక్కటి కూడా మరణంలో నుండి నా ప్రాణం తప్పించి దేవుడు ప్రతి ఒక్కటి కూడా తప్పించే దేవుడు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధి సంచరించినట్టు జారిపడకుండా నీవు నా పాదము తప్పించి ఉన్నావు ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నిన్ను తప్పించి కాచి కాపాడతా అంటున్నాడు నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతి యాగములు నర్పించదను అనుదినము ఆయనకు మన హృదయాలని సమర్పిస్తుండాలా దేవుని అందు మన ప్రతి కేటాయించాల సమయాన్ని కదా మన ఏ సమయంలో దొరికిన దేవుని శుతిస్తున్నాడాలా కదా దేవునికి మైమపరుస్తుండాలా కదా నీ మురక్కు బరులు ఏమైనావో దేవునికి చెల్లించాలా నువ్వు ఏ విధంగా చెల్లించాలనుకుంటున్నావో దేవుని విషయంలో మరి అనేకమైన ప్రతి కూడా ముందుగా ఆయనకు మొదటి స్థానంగా ఇవ్వాలా ప్రతి కదా నువ్వు ఏది మొరపెట్టినా దేవునికి అనుకున్నగా మొరపెట్టాలా దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి దేవుడు ప్రతి తప్పిస్తా అంటున్నాడు యహోన్ బట్టే ఆయన వాక్యం కీర్తి దేవుని అందు నమ్మకం ఇచ్చున్నాను నేను భయపడను ప్రతి ఒక్క సమస్త నువ్వు భయపడ అవసరం లేదు దేవుడి నిన్ను కాచి కాపాడి నిన్ను భద్రపరుస్తా అంటున్నాడు చూడు సైతా నువ్వు ఎప్పుడైతే దేవుని సంతిలో కరెక్ట్గా కూర్చుంటావో కూడా దీ పక్కకుండా శోధిస్తా ఉంటాడు అనేక విషయాలు చెప్తూ ఉంటాడు కానీ వాడి మాట వినకూడదు కదా దేవుని అందు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా కదా వాడి అనేకమైన విషయాలని నీకు చేస్తూ ఉంటాడు శోధన పడేస్తా పడేయాలని కదా అనేకమైన శరీరాశలు నేత్రాశలు ఈ లోకంలో ప్రతి ఒక్క ఆశ నీకు చూపిస్తా ఉంటాడు వాడికి ఉన్న ఆశలన్నీ అవే కాబట్టి వాడు దేవుని సన్నిధికి దగ్గర కానియకుండా వాడు ఏం చేస్తూ ఉంటాడు శోధిస్తా ఉంటాడు భయపెడతా ఉంటాడు అనేకమైన సమస్యలు తెచ్చిపెడతా ఉంటాడు వానికి భయపడదు దేవుడు అందే అంటున్నాడు కదా నువ్వు భయపడ అవసరం లేదు కదా దేవుడు ప్రతి ఒక్క ఆయన వాక్యం నువ్వు కాబట్టి దేవుడు కదా దేవుడు నేను దేవుని ఎందు నమ్మకరించాను నేను భయపడనని నరులో నన్ను ఏమి చెయ్యలేరు దేవుడి నీకు తోడైంది నీ వెలుగులోకి రక్షణ మార్గం నడిపిస్తా అంటున్నాడు నేను జీవపల్లి వెలుగులో దేవుని సన్నిధిని సంచరించు నటు జారిపడకుండా ఆయన కాచి కాపాడే దేవుడు నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నువ్వు జారిపడకుండా దేవుడిని కాచి కాపాడుతా అంటున్నాడు ప్రతి ఒక్క దాంట్లో దేవుడిని తప్పించి కదా దేవునికి నీ ప్రథమ ఫలవుగా నువ్వు అర్పించినప్పుడు నీకు గుడమ సంగతును మర్మాలు నీకు బయలుపరుస్తా ఉంటాడు చూడు నేను ఎప్పుడైతే నేను ప్రార్థన దేవుని సన్నిధికి అనుకూలంగా కూర్చున్నానో సైతాన్ కూడా విపరీతంగా శోధిస్తా ఉంటాడు వాడి శరీరం ఏదో ఒక శరీరం వేసుకొని నా దగ్గరికి మొన్న సైతాను విపరీతంగా శోధిస్తా ఉన్నాడు వాడు అనేకమైన లోకం ఆశలన్నీ చూపిస్తాను డబ్బు డబ్బు వ్యామోహంలో పెట్టి నన్ను చూపిస్తా ఉన్నాడు నేనేమంటున్నంటే సైతాన నీ దగ్గర ఇంత డబ్బు ఉంటాడు నా దగ్గర ఇంతగా డబ్బు ఉందని దానికి విరుద్ధంగా నేను డబ్బు చూపించినప్పుడు వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తరువాత తర్వాత దేవుని స్వరం ఒకటి వస్తుంది నా దగ్గరికి ఏమని వస్తుందంటే నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి వాడు దుష్టుడు అనేకమైన విషయాలలో వస్తూ ఉంటాడు కాబట్టి సేవ జీవితం ఎట్లుండాలా బహు జాగ్రత్తగా నువ్వు ఉండాలని దేవుని స్వరం ఎందుకంటే మనం ఎప్పుడు దివారాతి మనం ప్రార్థన కలిగి ఉంటాం కదా ఎప్పుడు దేవుని ఆరాధన కలుపుతుంటాం వర్షం చేస్తుంటాం వాక్యం చదువుతుంటాం కదా సువార్థ ప్రకటనకు వెళ్తా ఉంటాం అనేక మన ప్రాంతంలో వెళ్తున్నప్పుడు మనం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు దుష్టుడు వాడికి ఒప్పుకొనికి మనకి ఇష్టం ఉండదు కాబట్టి వాడు ఏం చేస్తుంటాడు శోధిస్తా ఉంటాడు చూడండి మీకు ఇదా విధంగా చేస్తాను కానీ మనం ఎప్పుడైతే వాడి మాట వినో కానీ ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళని శోధిస్తూ ఉంటాడు వాడు ఎందుకో మనము కండ ద్వారా మరి శరీరం ద్వారా ఎప్పుడైతే పడిపోలే డబ్బుకైతే వ్యామోహంలో పడిపోం కాబట్టి వాడు ఎవరు బలహీనో వాళ్ళు కొట్టాలని వాడు చూస్తూ ఉంటాడు అనేకమని ఇప్పుడు నేను వీళ్ళని ఇది చేయబోతున్నా నేను అది చేయబోతున్నాని అనేకమైన నేను భయపడాను ప్రభావ నేను భయపడాను అని ఒకటే తీర్మానం చేసుకున్న వాడు అనేకమైన విషయాలు ఎందుకంటే మనం ఎప్పుడైతే మన దేవుని సన్నిధిలో కూర్చొని ఎప్పుడైతే అనే ఎప్పుడైతే మనం వెతుకుతూ ఎప్పుడైతే సంతోషిస్తామో దేవుని సన్నిధిలో ఆ జీవ వెనుకలో మనం సంతోషిస్తుంటాం వాక్యంలో మనం సంతోషించి ఎప్పుడైతే దేవుని సంధిలో కరెక్ట్ గా వాడు అప్పుడే వాడికి ఏమైపోతుంటది మన రాజ్యం కూర్చా ఉంటది కాబట్టి వానికి ఏం చేస్తుంది భయం అవుతుంటది వాడు ఏం చేస్తుంటాడు ప్రతి ఒక్కరు ఎవరైతే బలహిందో వాళ్ళు కొట్టాలని చూస్తూ ఉంటాడు కదా శోధిస్తా ఉంటాడు వాడు ఏం చేశాడు భయపడతా ఉన్నాడు భయంకరంగా శోధనలు తెచ్చిపెడుతున్నాడు కానీ నేను ఎప్పుడు భయపడను ఎందుకంటే దేవుడు నాకు ముందుగానే వాగ్దం చేసింది కదా నేను దేవుని ఎందు నమ్మకం ఉంచినాను కాబట్టి నేను భయపడను నరులేనని ఏం చేయనప్పుడు సైతాన్ని ఏం చేయగలిసింది ఏం చేయలేదు కదా ఆయన జీప వెలుగులో నేను దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి దేవుడు తన బిడ్డలని జారి ఆయన మన పాదాలని జాగ్రత్తగా పెట్టినాడంట ఎందుకు మన పాదాలు ఎక్కడ ఉన్నాయంట దేవుని సన్నిధికి మనము నడుస్తా ఉన్నాయి మన వాక్యం తట్టు నడుస్తా ఉన్నాయి మన హృదయాన దేవుని తట్టు తిరుగుతా ఉన్నాం కదా ప్రతి దినము మనం ప్రతి ఒక్క రోజు మన ప్రతి ఒక్క బిడ్డ ద్వారా అనేకమైన సత్యాలు మనము గ్రహిస్తా ఉన్నాడు దేవుడు చూపిస్తా ఉన్నాడు మనం బలపడతా ఉన్నాం తెలుసుకుంటున్నాం రాత్రి అంతా కాబట్టి వాడికి ఏంటి వాడి రాజ్యం కూలిపోతుంది కాబట్టి వాడు ఏం చేసిన మనది ఏదో ఒక బలహీనతల వలన మనం జారాలి మనం అంత బలహీనం చేయాలని మన పాదని లాగుతా ఉంటాడు వాడు మన శరీరం లాగుతా ఉంటాడు ఈ లోకం ఆసరణ పెడతా ఉంటాడు కానీ మనం ఏం చేస్తున్నామంట మన పాదాలు అంటే దేవుని తట్టు తిరుగుతా ఉన్నాయి మన హృదయాలనేది దేవుని తట్టు తిరుగుతా ఉన్నాయి మన తలంపులని దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాయి కాబట్టి వాడి రాజ్యం కూలిపోతుంది వాడు రాకుండా ఇప్పుడు దేవుడు రాకుండా సమీపం కాబట్టి మన సైతానికి కూతులని మన అంచర్లన్నీ కూలిపోతున్నాయి కాబట్టి వాడికి భయం కాబట్టి వాడు ఏం చేస్తుంటాడు అనేక వినే విషయాల మీద మనకు బలహీనతలు ఉన్నాయి కానీ కాబట్టి వాటి అక్కడనే కొడతా ఉంటాడు మనం భయపడద్దు మన జీవ గల దేవుణ్ణి తమ్ముకున్నాం కాబట్టి మనం ఎట్లుండాలా జాగ్రత్త కలిగి ఉండాలా మనం భయపడదు కదా మన ఆకాని జీవితం చూసినట్టే అయితే ఆయన అన్ని తెలుసుకొని కదా దేవుడు అద్భుతాలు చూసిండు ఆశ్చర్యకారులు చూసిండు ఎర్ర సముద్రం పాయలైంది కూడా చూసి కూడా తను ఏం చేస్తున్నాడంట పాపంలో పడిపోయిండు ఒక్కరు చేసే తప్పు వల్ల అక్కడ కుటుంబం కుటుంబం అంతా అగ్ని చేత కాల్చివేయబడ్డది నువ్వు దేవుని బిడ్డవై సృష్టి యావత్తంతా ములుగుతా ఉంది ఎవరు ఈ లోకాన్ని విమోచిస్తారా అని ఎదురు చూస్తా ఉంది సృష్టి యావత్తు మరి దేవుని బిడ్డ రక్షింపబడ్డం నువ్వు మరి నువ్వు ఏ విధంగా జాగ్రత్త కలిగి ఉన్నావు దేవుని సన్నిధిలో ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డ నువ్వు రక్షించ చెయ్యాలా కదా మరి దేవుని హృదయం ఎరిగినావు కదా మరి దేవుడు ఈ లోకం నశించడం ఇష్టం లేదు మరి నిన్ను ఎన్నో కాబట్టి భూమి మీద పెట్టింది కదా ఒక దూతలాగా మరి ఈ లోకాన్ని అంతా విమోచించాలా కదా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలా బహు జాగ్రత్తగా కలిగి ఉండాలి కదా మరి రక్షింపబడ్డావు దేవుడు నీ కొరకు రక్తం గార్చిండు ఆయన ఎంత జాగ్రత్త కలిగి దేవుని కొరకు దేవుడు రాత్రి మన కోసము ఆయన దివారాత్రి మనను కాచి కాపాడుతున్నప్పుడు మరి ఇతరుల కోసం నువ్వు కూడా దా రాత్రి కలిగి నువ్వు ప్రార్థించాలా వద్దా జాగ్రత్త కలిగి నువ్వు కూడా ప్రార్థించాలా దేవుని సన్నిధిలో మరి ఈ లోకానంతా మనం రక్షించాలా కదా మనకు కూడా దేవుడు ఒక భారాన్ని కదా దేవుడు మనని ఈ లోకము రక్షించే నీకు ఈ లోకాన్ని పెడితే మనం ఈ లోకానుసారమైన జీవితంలో కలిగి ఉంటున్నాం పాపంలో పడిపోతున్నాం శరీరాజులకు పడిపోతున్నాం నేత్ర్రాజులకు డబ్బుకి ప్రతి దాంట్లో బలహీనత దేవుడు ఏం చెప్తున్నాడు మనం ఏం చేస్తున్నాం కదా మన హృదయాలు దేవుని తట్టు తిప్పుకోవాలా ఈ క్షణం నుంచి దేవుని తట్టు మన హృదయాలని తిప్పుకోవాలా దేవుడు మన కొరకు సంపూర్ణ రక్షణ కలగజేసిం ఆయనని కదా మన పాదంలో జారిపోకుండా ఒక బండ మీద నిలిపిండా ఆ బండ ఏ స్క్రిస్తే కదా మన బండ మీద మనం కట్టబడ్డాం కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలా పరశుదాతం పొందుకొని సైతాన్ని ఎదిరించాలా ప్రజల్ని రక్షించాలా దేవుని తట్టు తిప్పాలా కదా దేవుడు అనేకమైన విషయాలు మనకు బయలుపరిచినప్పుడు మనం ఎందుకు మనం బలహీనం దేవుడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చుటమో దేవుడు అనేకమైన విషయాన్ని బయలుపరుస్తా ఉంటాడు కదా పరోలోకంలో ఏమైన్నదో నీకు అన్ని బయలుపరచాలని తన కాశ ఉంది ఈ రోజు నువ్వు దేవుని సందిని మోకరించి దేవా నా పాపను క్షమించి ఈ రోజు నా కొరకే నేను ప్రార్థించినారు ప్రభావ నేను ఇతరుల కోసం ఎప్పుడు మొర పెట్టలేదు నీ హృదయంలో ఏముందో నేను గ్రహించలేకుండాను ప్రభావ ఎంతసేపు నాది నాది నా జీవితం కోసమే నేను ఆలోచించిన ప్రభ ఎంతసేపు నా కొరకే నేను మురపెట్టుకున్నా నా ఇరుగు వాళ్ళ కోసమే నా చుట్టాల కోసమే నా కొరకే మా అమ్మ వాళ్ళ కోసం అత్తగారి కోసం ఇదంతా మనం ప్రార్థనే కలిగినాం కానీ ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని కోసం ఎప్పుడైనా అడిగినమా ప్రభా నీ హృదయంలో ఏముందో ప్రభువ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ప్రభు నీ బా నీ ఎందుకు వేదన ఎందుకు ములుగుతున్నాయి మరి దేవుడు ఎందుకు రోధిస్తున్నాడు అని ఎప్పుడైనా అడిగినామా దేవుని సన్నిధిలో ఎప్పుడు అడగలే మన సొంత కార్యాల కోసమే మనం ఎప్పుడు మురపెడతా ఉన్నాము దేవుడు ఈ లోకంలో మరి అనేకమైన దుష్టుడు పనిచేస్తా ఉన్నాడు మరి అనేకమైన ఆత్మ నర్శించిపోతున్నాయి ఆయనకిష్టమా వాళ్ళని రక్షించుకోవడమే కదా ఆయన కావాల్సింది అందుకే కదా భూమిద మనం పెట్టినాము కానము మనం మేము చూసిన పొద్దు నుంచి రాత్రి వరకు ఈ లోకంలో అంత టైం వేస్ట్ చేస్తా ఉన్నాం కదా అనేకమైన విషయాలలో టైం వేస్ట్ చేస్తా ఉన్నాం మనం మొర పెడుతున్నాను ప్రభ ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ఈ రోజు ఆత్మ వెళ్తే ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి పెద్ద బిడ్డ నుంచి చిన్న బిడ్డలు దాకా చనిపోతున్నారు అదంతా మన భారం కాదా కదా వారి ఎవరు ప్రార్థిస్తారు దేవుడు నిన్ను అందుకే కదా భూమి మీద ఎన్నిక చేసుకున్నాడు అందుకే కదా నీకు అంత పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చిండు అందుకే కదా నీకు కృపవారాలు ఇచ్చింది నువ్వు అభిషేకం పొందుకు నీ సొంత కోసమే కదా చేసిండు దేవుడు కాదు కదా నువ్వు మంచిగా ఆత్మచిత నింపబడవు భాషని ఇచ్చిండు సైతాన్ని ప్రజల్ని విడుదల దేవుడు నిన్ను మోస వాడుకుండా యహోసో వాడుకున్నట్టుగా ప్రతి ఒక్క బిడ్డను వాడుకున్నట్టుగా నిన్ను వాడుకోలేడా దేవుడు వాడుకుంటాడు నువ్వు ప్రార్థన కలిగి ఉండాలా నువ్వు జాగ్రత్త దేవుని సన్నిధిలో దేవుడు అదే చెప్తున్నాడు కానీ సైతాన్ని వెంబ ఎంత వాడు శోధించినా వాడి చేతికి దేవుడు ఎప్పుడు కూడా నిన్ను అప్పగించాడు ఎందుకంటే దేవుడు సంపూర్ణ రక్షణ మనకు కలగజేసిండు కాబట్టి దేవుడు మన కోసము బలి అయిపోయిండు మన భారం ఆయన మూసినాడు కదా మన పక్షాన్ని ఆయన యుద్ధం చేస్తాడు మనము కాదు మనం అనుకుంటాం మన దగ్గర ఏం లేదు మనమంతా శరీర బలహీనతలమే కాదు అయినుండి మన కోసము పోరాడతా ఉంటాడు నీకు ఏ విధంగా పోరాడాలో కదా దేవుడు నీకు వరం ఇస్తాడు నువ్వు అడుగు దేవుని సన్నిధిలో ప్రభావ దీని మీద నేను విజయం పొందాలా ప్రభావ ఈ సైతాన్ మీద విజయం పొందాలి ఈ రోగం మీద విజయం పొందాలి నువ్వు అడుగు నీ బలహీనతల వల్ల నువ్వు అడగలేకపోతున్నావు పింగిపోతున్నావు ఎందుకు ఆ దైవశక్తి పొందుకో అపోసలే లెక్క ఇచ్చిన నాలుగింత శక్తి కడవర వర్షం నీ మీద కుమరిస్తాడు దేవుడు ఆ శక్తి పొందుకున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఎదిరించే శక్తి నీ కలగ దేవుడు దేవుడు నాకు అదే బయలుపరిచిండు కదా దేవుడు నువ్వు వెళ్ళు నువ్వు ప్రతి ఒక్కదాం విజయం నువ్వు దేవుడు నాకు చెప్పిండు నేను పొందుతాను ప్రభు అవును నువ్వు ఎలాంటి సమస్య వచ్చి నువ్వు దేవుడు నాకు అనేకమంది అధికారం ఇచ్చినప్పుడు నాకు దేవుడు చెప్పినప్పుడు తీసి నా సైతాలని నేను ఎందుకంటే నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నా అనుభవం లేకపోతే నేను చెప్పలేను దేవుని సన్నిధిలో ఎట్లాంటి దుష్ట శక్తి అయినా నీ మీద నీకు దేవుడు అధికారం ఇచ్చాడు దావీకి ఇయ్యలేదా నేను నీకు ఇస్తాను వెళ్ళు నేను వెళ్ళిన వెలిచి తేల్చినాడు దాని శక్తిని ఆ దుష్ట ఏ విధంగా ఉందో ఈ లోకం మారు రూపంలో వేసుకొన్నది ఈ లోకం నున్న రూపం వేసుకొని వస్తుంది కానీ వెదిరించే శక్తి నీకు దేవుడిస్తాడు ఆ క్షణంలో నీ ఆత్మ చెప్తుంది ఇది ఎట్లాంటి దుష్ట కూడా దేవుడు బయలుపరుస్తాడు ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు దేవుని సన్నిధిలో ఉండి ప్రతి ఒక్క ఆయుధంగా నువ్వు ధరించుకుంటున్నావు నీ శరీరంలో కాబట్టి నువ్వు ఎదిరించే శక్తి నీకు దేవుడు ఇస్తాడు అలా అది ఏ విధమైన ఆత్మ కూడా నీకు దేవుడు బయలుపరుస్తాడు ఈ లోకంలో సమస్య మీద మీద ఎందుకంటే రాబోదిన భయంకరమైన దినాల్లో ఉండబోతున్న శోధనలు ఉండబోతున్నాం దుష్టుడు విపరీతంగా పనిచేస్తాడు వాడు ఏ విధంగానే వస్తాడు నువ్వు అలాంటి ఆత్మ దాని మీద దాని అధికారం పొందుకునే శక్తి నీకు దేవుడు ఇస్తానుడు ఆ కరువరి వర్షం నీకు కావాలన్నా వద్దా ఈ రోజు నువ్వు రోషంగానికి దేవుని పక్షం ఉంటే దేవుడు ఈ రోజు రాత్రి కాలం మంది దేవుడు నువ్వు కూడుండు దేవుని సని మోకా అడుగు నువ్వు వ్యర్థమైన దాన్ని ఈ రోజు అడిగినవు నువ్వు మోకాల మీద కూర్చో కన్నీళ్లు విడువు ప్రభు ఈ రోజు నుంచి నీ హృదయం నుంచి తెరుసుకొని ఈ లోకాన్ని జయించాలా ప్రభ ప్రతి ఒక్క బిడ్డని సైతాం చేతిని విడుదల చేసి నీ సంధికి నడిపించాలి నువ్వు కూర్చో దేవుడు నీకు ఇస్తాడు ఆ శక్తి దేవుడు ఈ రోజు నుంచి కన్ని బయలుపరుస్తాడు నేను దేవుని చంద్రి అదే పూనుకున్నా నేను దేవున దేవు ప్రభు నేను ఆ రోజు ప్రామిత్య చేసుకున్నా ఆ రోజు నా అభిషేకం పొందుకున్నా నీ కృపవారాలు పొందుకున్నా ప్రభు కానీ ఎందుకు ఈ లోకల్ల బహితల వల్ల నేను ఎందుకు ప్రభావ ఎప్పుడైతే నేను తీర్మానం చేసుకొని దేవుని చంద్రి ఎప్పుడైతే కూర్చున్నానో రోజంగలిగి దేవుని చంద్రి అడిగినప్పుడు దేవుడు అనేకమైన విషయాలు చూపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కదాని మీద ఈ సైతాన్నిటి తొక్కుతున్నా నేను అనే శక్తి దేవుడు ఇస్తాడు నువ్వు దేవుని అడగాల ప్రతి ఒక్కదాన్ని జయించాలా ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఇది కాదని అనుకోదు ముందుకు వెళ్ళాలా దేవుడు విజయిస్తాడు నీకు దేవుని పక్షంలో మనం కలిగి ఉండాలా దేవుడు మన పక్షం ఉన్నప్పుడు దేవుని పక్ష దేవుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క సైతాన్ని ఎదిరించగలగా మన సమస్య మీద రోగం మీద ప్రతి ఒక్క కష్టం మీద మన శరీర ఆర్థిక వ్యవస్థ ప్రతి ఒక్కటి ఎందుకంటే దేవుడు పోషించే దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చే దేవుడు మాటిచ్చి వెనక తీసుకున్న దేవుడు కాదు నువ్వు మర్చిపోయి ఉండొచ్చు నీ వాగ్దానం కానీ దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుడి నీకు అనేకమైన దర్శనాలు ఇస్తా ఉంటాడు నువ్వు కనిపెట్టాలా ప్రతి ఒక్క డేట్ వేసి నువ్వు రాసి పెట్టుకో దేవుడు ప్రతి ఒక్కటి కూడా నీ జీవితం ఎందుకంటే దేవుడు నాకు ఎప్పుడో బయలుపరిచింది కానీ నా బలహీనత వల్ల నేను వదులుకోవాల్సి వచ్చింది కానీ ఎప్పుడైతే దేవుడు ఇప్పుడు నాకు అన్ని అడుగుతున్నాను కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కటి దేవుడు నువ్వు చూపిస్తా ఉన్నాడు నేను ప్రతి ఒక్కటి రాసుకుంటున్నాను నేను ఇప్పుడు బుక్కులో అవును దేవుడు నాకు చూపించను కానీ నేనే అన్ని వదులుకున్నా దేవుడు ఎన్నో విషయాలు నాకు బయలుపరిచిండు ఎన్నో చూపించిండు కానీ ఎన్నో నాకు చూపిస్తా ఉన్నాడు బుక్ పెన్ రాపిస్తా ఉన్నాడు దేవుడి సన్నిధిలో నేను ఏమో అనుకున్నాను ఏంది ప్రభు ఆ పేపర్ ఏంది ఆ పెన్ ఏంది నాకు అర్థం కాలేదు సైతాన్ గాడు ఇలా వచ్చేటోడు ఎంత ఎంత దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేసి వాక్యం కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని ఎప్పుడైతే వర్షప్ చేసి నేను ఎప్పుడైతే పడుకుంటున్నావు మరి ఎప్పుడైతే దేవుడు నాకు ఎప్పుడైతే బయలుపరుస్తుంటాడు అప్పుడే సైతాన్ కూడా వచ్చేటోడు ఎప్పుడైతే సై సైతాన్ని పట్టుకున్న టైంకి వాడు వెళ్ళిపోయోడు దుష్టుడు కనబడకపోతుండే వాడు ఏదో ఒక రూపం వేసుకొని బలహీన బలహీనంగా ఇట్లా ఎవరైతే ఉన్నారో కుటుంబంలో వాళ్ళ దగ్గరకు వస్తుండే వాళ్ళని ఎనకెళ్ళి వచ్చి వాన్ని తొక్కేస్తుంటే నేను ఎందుకంటే నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఎందుకు దేవుడు మనకు సంపూర్ణ రక్షణ కలగజేసింది కాబట్టి మనము భయపడద్దు మనము అన్నుదీనము ఆయన సన్నిధిలో గడపాల మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలా ఇప్పుడు దేవుని రాక్కడ సమీపం అయింది ఈ లోకంలో ఎన్ని అడిగినా వేస్తే ఇప్పుడు దేవుని కొరకు నువ్వు నిలబడి అడగాల దేవుని సన్నిధిలో అడగండి దేవుని సన్నిధిలో ప్రభావ సన్నిధిలో నేను ఉన్నాను నీ రాక్కడ సమీపం ఉంది ప్రభ్వా ప్రభ నీ రాక్కడ ఎట్లా మరి ఎదుర్కోగలుగుతాం మరి మేలుకో జీవితం అంటే ఏంటిది ప్రభు రాక్కడలో మనము మేలుకో కనిగి ఉండాలంటే ఎలా ఉండాలా నీలో ఉండాలి కదా నీళ్ళంతా కూడా నూనె ఉండాలా కదా వాక్యమన్న ఉండాలా పరిశుధాత్మ అగ్ని ఉండాలా నీలో ఉంటా మండుతావు కదా ఎప్పుడైనా ఒక దీపం ముట్టించి చేయబెట్టి ఎంత గాల్త మరి నీలో ఉన్నదా అలాంటి అభిషేకము ఒక్కసారి మనం చూసుకోవాలా అభిషేకంలో కలిగి ఉండాలా కదా దేవుడు మనకు సంపూర్ణ రక్షణ కలిగజేసినాడు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించుచున్నట్లు జారిపడకుండా నీవు నా పాదను తప్పించి ఉన్నావు కదా మన పాదములు మళ్ళా వెనుకకు జారిపడకుండా మనము దేవుడు తప్పించి ఉన్నాడు ప్రతి ఒక్క దాంట్లో మళ్ళా ఇప్పటి నుంచి నువ్వు ఏ తప్పు కూడా చేయనికి వీలేదు. దేవుడు రాకడం సమీపం ఉంది భయంకరమైన రోగాలు విపరీతంగా కమ్ముకొస్తున్నాయి చీకట్లో చీకట్లాగా ఈ లోకానికి కమ్ముకొని కానీ ఎవరికి గ్రహించగలుగుతారు ఆత్మలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఈ లోకంలో ఎంత భయంకరమైన రోగాలు పీడిపబడుతున్నారు అనేకమైన వాళ్ళ ఆస్తులు అంతస్తులంతా నష్టపోతున్నారు వాళ్ళు తెలియక ఎవరు చెప్తున్నారు వాళ్ళకి పోయి సువార్త ఎవరు తీసుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఉన్నారు కదా ఎవరు తీసుకుంటున్నారు ఈ భారంగా భారమైన సువార్తలు ఎవరైనా తీసుకుంటాను ప్రాభ ఈ రోజు తీర్మానం చేసుకుంటున్న ప్రాబ్ని ఎవరైనా అనుకుంటున్నారా ఎవరు కూడా అనుకోవట్లేదు నీ ఏరియాలో నీ కుటుంబం నువ్వు ఉంటే బాగుంటుంది నీ కుటుంబం బాగుంటే బాగుంటుంది మా కుటుంబం ఉంటే బాగుంటది అనే అనుకుంటున్నారు కానీ ఈ ఏరియాలో ఎంతమంది బాగలేరు ఎంతమంది ఆస్వస్థతలు ఉన్నారు ఎంత బలహీనతలు ఉన్నారో సైతాంత చేతులు ఎంతమంది ఉన్నారో ఎప్పుడైనా ప్రార్థించినమా ఎప్పుడు ప్రార్థించలేదు వాళ్ళ కదా ఈ లోకంలో భయంకరమైన చీకటి కమ్ముకొస్తుంది అది రోగాలతో పీడింపబడుతున్నారు అందరూ ప్రజలంతా మనకు దేవుడికి ఇష్టమా ఇష్టం లేదు నువ్వు ఈ రోజు జారిపడ కుండా దేవుని సన్నిధిలో ఉన్నావు కానీ ఇతరులను జారిపడకుండా కాచి కాపడం మనదే కదా ఇప్పుడు దేవుని సన్నిధికి ఏ విధంగా వెళ్ళగలుగుతాం దేవుడు అంటాడు ఈ రోజు నువ్వు ఇక్కడ ఏరియాలు ఉన్నావు కదా మరి నువ్వు ఎందుకు ప్రార్థించలేకపోయినావు వాళ్ళ కోసం ఎందుకు రక్షింపలే దేవుడు అడుగుతాడు ఎన్ని ఆత్మలు తీసుకొచ్చినా కాదు ఈ ఇక్కడ నిలబడవు ఒక నుంచి ఒక ఏరియాకి వెళ్ళిపోతున్నావు మరి అక్కడ ఉండి అక్కడ ప్రార్థిస్తున్నావా మన ఆత్మను రక్షిస్తున్నావా అడగడా దేవుని సన్నిధిలో దేవుడు అడుగుతాడు నువ్వు ఒక్కడి రక్షింపబడ్డా నా కుటుంబం ఒక్కటే రక్షింపబడ్డదని దేవుని సన్నిధిలో ఏ విధంగా చెప్పగలుగుతోను మరి దేవుడు అదే అంటున్నాడు కదా మన అనేక మరణ మరణమైన భయంకరమైన కమ్ముకొస్తున్నప్పుడు ప్రజల్ని విడుదల మన బాధ్యత మనం వాగ్దానం ఇచ్చిండు దేవుడు ఈరోజు నా గురించి నీ గురించే రాయలేదు ఇతరుల కోసం కూడా రాసిండు దేవుడు రక్షించమని అందుకే కదా ఆయన లోకానికి వచ్చి చనిపోయిండు మన కొరకు ప్రతి రక్తం బొట్టు కూడా ఆయన కొరకు మొత్తం కార్చేసిపోయిండు మన కొరకు మరి నువ్వు అదంతా స్వీకరించుకొని ఈ రోజు నీ మటుకే ఉన్నది కాచుకొని కాపాడుకుంటున్నావు కదా మరి ఇతరులకు కూడా స్వార్థ చేయాలా చాలా మంది సత్యాన్ని ప్రకటిస్తున్నట్టుగా అంత అబద్ధమే ప్రకటిస్తున్నారు ఈ లోకంతా మభ్య పెడుతున్నారు ఒక క్రైస్తవుడు ఒక ఏరియాలో ఉన్నాడంటే అక్కడ ఒకప్పుడు భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా మారిపోయే వాళ్ళు అంతగా అభిషేకం పొందుకున్న వాళ్ళు వాళ్ళు కూడా చాలా బలహీనం అయిపోయినారు ఎందుకంటే సైతాన్ చేతులకు వెళ్ళిపోయినారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నట్టే దేవుని అమ్ముకున్నారు వాళ్ళ వాక్యాన్ని అమ్ముకున్నారు వాళ్ళ అభిషేకాన్ని అమ్ముకున్నారు వాళ్ళకు కృపవాలను అంతా అమ్మేసుకు సైతానికి అందుకే సైతానికి వాళ్ళు ఏమైపోతున్నారంట బానిసత్వం అప్పై ఆ ఏరిలో కూడా మొత్తం నశించిపోతున్నారు ఈ రోజు నీ దేవుని నువ్వు మరి దేవుడు నీ కొరకు రక్తం కార్చిండు కదా విలువ పెట్టి నేను కదా సొత్తుగా మరి నువ్వేం చేయగలుగుతున్నావు అదే అభిషేకంలో నువ్వు కూడా ఉన్నావు కదా అందరికీ ఒకే ఆత్మిస్తానడు కదా ఒకరికి ఒకరికి లాగే ఏనన్నాడు కదా దేవుడు సమానత్వంగా పంచి అన్నప్పుడు ఆ జీవపెలుగులో నువ్వు ఉన్నావు కదా దేవుని సన్నిధిలో మరి ఇతరులకు వెలిగింప చేస్తున్నావా వెదజల్లుతున్నావా ఆ వాక్యాన్ని సత్యాన్ని హృదయల నాటింపజేస్తున్నావా ఎందుకంటే నీలో అభిషేకము నీ అగ్ని అభిషేకం నీలో ఉందనుకో ఆ కడవర ఉందనుకో నువ్వు వెళ్తున్నప్పుడే అద్భుతాలు జరుగుతాయి అపుస్తులకు జరగలేదా కదా ఈ రోజు కూడా నీ కడవర ఉన్నప్పుడు వాళ్ళకున్న నాలుగింత నీకు ఇచ్చినప్పుడు నువ్వేంతుండాలా కదా చుట్టుపక్కల ఉన్న ఆత్మలన్నీ కూడా ఏం కావాలా స్వస్థత అలాంటి అభిషేకం సైతాన్ని పారిపోవాలా అలాంటి వెలుగులో నువ్వు నడవాలా ఆ వెలుగు నీలో ప్రకాశించాలా నీ హృదయంలో నీ శరీరంలో నీ ఆత్మలో జీవంలో కదా రోజు ప్రార్థిస్తారు కదా మన ఆత్మ మన శరీరం జీవం ఆయనకి చెప్పి కప్పగిస్తాను మన యథావిధిగా మనం పొద్దున్న లేస్తే అదే పాపము కదా అదే జీవితం నడుస్తా ఉన్నాం కానీ అది కాదు దేవుని మనం ఉదక స్థానం ప్రభు చెప్పినప్పుడు ఆయన మాటకు లోబడాలా వాక్యలు చెప్పుకొని వెళ్ళిపోవడమే కాదు దాని ప్రకారంగా జీవించినప్పుడు నీలో ఆ జీవపైన వెలుగు నీలో ప్రకాశించినప్పుడే ఆయన సన్నిధి బయలుదేరుతుంది ఆయన సన్నిధి బయలుదేరినప్పుడు ఇతరులు రక్షణలకి నడిపించగలుగుతావు ఆ వెలుగులో ప్రతి ఒక్క కూడా పొందుతారు ప్రజలంతా విడుదల పొందుతారు స్వస్థత పొందుతారు వానంతా దేవుని సన్నిధికి వనంతా పాపాలు నేను ఏం చేయాలా నేను ఈ రోజు సతత పొందినట్టు ఇంతగా విడుదల పొందినప్పుడు ఆ జీవంగల దేవుని దగ్గర ఉన్నప్పుడు నేను ఏం చెల్లిన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దేవుని చూపించగలుగుతావు ఎందుకంటే నువ్వు ఆ విధంగా తయారు కావాలా పెద్ద బిడ్డలు చిన్న బిడ్డలు దాకా మనం అదే తయారు కావాలా తల నుంచి అరికాల మనకు ఏమైంది దేవుడు వాక్యం చేత మనకు ఉదక స్థానం కావాలా ఈ రోజు నువ్వు స్నానం చేసుకొని ప్రొద్దు నుంచి వెళ్ళిపోతున్నావేమో కానీ వాక్యం చేత నువ్వేం కావాలా శుద్ధీకరం కావాలా తన నుంచి కాలు దాకా ఏం చేయాలో వాక్యం చేత శుద్ధీకరించినప్పుడు సైతాన్ గడగడ వణుకుతుంది నువ్వు ఏరియాకి వెళ్ళినప్పుడే కానీ నువ్వు నడిచినప్పుడే కానీ వాడు అక్కడ స్వసతం పొందులో యాక్సిడెంట్ అయినా కూడా అక్కడ నుంచి పతొక్క బిడ చనిపోరు దేవుడు అక్కడ కాచి కాపాతే ఎందుకంటే నువ్వు అక్కడ వెలుగుతున్నావు కదా నువ్వు నడుస్తున్నావు కాబట్టి జరిగేటి కూడా జరగవు సైతాన్ అనుచరులన్నీ కూలిపోతాయి అలాంటి శక్తి నీలో కావాలా ఈ రోజు చదువుకొని గుడ్డిగా వెళ్ళిపోవడం కాదు ఈ రోజు సిస్టర్ చెప్పింది బ్రదర్ చెప్పిండు ఈ రోజు యథావిధిగా జీవిస్తున్నాను కాదు ఈ రోజు ఆ వాక్యము నీ తల నుంచి కాలు దాకా నెరవేర్చబడాలా పరిశుధపరచబడాలా అప్పుడే ప్రజలు విడుదల పొందగల ఎందుకంటే వాడు భయంకరంగా పనిచేస్తుండు పైన బయట ఎంత బయట అంటే భయంకరంగా లోకంలో అంత భయంకరంగా పనిచేస్తున్నాడు మరి నువ్వు వాడికన్నా శక్తి కావాలి కదా ఆ శక్తి నువ్వు పొందుకున్నప్పుడే నువ్వు ప్రజల్ని విడుదల చేయగలుగుతావు కుటుంబాలను సమాధానం చేయగలుగుతావు అందుకే దేవుడు అంటున్నాడు నేను జీవపు వెలుగులో దేవుని సనిధి సంచరించు నట్లు జారిపడకుండా నీవు నా పాదము తప్పించి నేను నీకు నొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతి యాగం కదా అప్పుడే నువ్వు సుతియాగంలో అర్పించగలుతావు ఎప్పుడైతే వాళ్ళ విడుదల పొందుతావో దేవుడు మహిమ పొందుతాడు దేవుని సన్నిధి ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే మైమ పొందాడు నువ్వు వాక్యం చెప్తే మహిమ పొందడు దేవుడు శాంతి చెయ్యలేవు ఎప్పుడైతే ప్రజలు విడుదల చేసినప్పుడే వాళ్ళు సమా దేవుడు సంతోషిస్తాడంట ప్రజలు విడుదల పొందినప్పుడే వాళ్ళ రక్షణ మార్గం నడిచినప్పుడే ఎందుకు అంటే దేవుని సన్నిధి మరి దగ్గరికి దిగి వస్తుంది నువ్వు అలాంటి శక్తులు నువ్వు విజయం పొందగలుగుతావు ప్రతి ఒక్క ఆ శక్తి నీలో కలిగి ఉండాలా వాళ్ళ నీలో కలిగి ఉన్నప్పుడు నువ్వు అద్భుతాలు చేయగలుగుతావు దేవుడు అప్పుడు నీ మరొక్కు దేవుడు అంగీకరిస్తాడు అందుకే దేవుడు సంతోష పెట్టేటట్టుగా ఉండాలి అని వాక్యం చదువుతామే కానీ దేవుని ఎవరు సంతోష దేవుడు ఈరోజు సంతోషిస్తున్నాడా ఒక దిక్క కృంగి కృషిస్తున్నాడు ఆత్మ నశిస్తున్నా అని ఏ రోజు మనం సంతోష ఉన్నాము దేవుని సన్నిధిలో మనం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడే ఆయన ప్రజల్ని విడుదల చేసినప్పుడే ఆయన అప్పుడే సంతోషించగలుగుతాడు అందుకే సృష్టి యావత్తంతా మూలుగుతుంది ఇంకా ఎవరు వచ్చి నన్ను రక్షిస్తారా ఎవరు నన్ను విమోచిస్తారా అని దేవుడు చిన్న వాక్యం దేవుడు దీవించును గాక స్తోత్రం నైనా పరిశుద్ధిడా మైమున్నతుడా సరశక్తివంతుడా జీవంగల ప్రభు వందనాలు ప్రభావ ఇంతవరకు వాకి చేత మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా ఏసు దేవుడు మన పక్షం ఉండగా నాకు ఎవరు విరోధి అన్నారు ప్రభావ అందుబట్టి నీకు వందనాలు ప్రభ్వ ఏసు ప్రభ నీ అందు మేము నమ్మకం ఇచ్చున్నానైనా యేసు సంపూర్ణ రక్షణ కలిగ చేసిన తండ్రి నీకే స్తోత్రం నాయనా మేము ఇతరులు సంపూర్ణ రక్షణకి నడిపించాలా అనే శక్తిని భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రవ్వ మా శరీర బలహీన కొట్టివేయండి తీసివేయండి ప్రవ్వ ఈ కొరకు ఏసుప్రభ ఈ రోజు నుంచి మేము తీర్మానం చేసుకుంటున్నాం ప్రభ్వ మేసుప్రభ ఈ రోకంలో ప్రతి ఒక్క బిడ్డ కోసం మేము ప్రజల్ని విడుదల చేయడమే ప్రభు నిశ్చితమై ఉన్నదే ప్రభ అయా నీకు వందనాలు ప్రభ మన అంత దినం కాచి కాపాడుతాన్నో ప్రభ నీ అనుసారంగా మేము జీవించాలా లోబడాలా ప్రజల్ని విడుదల చేయాలా ప్రభ్వ అనేక సత్యమైన స్వార్థనికి చెప్పాలా ప్రభువ ఏసు ప్రభా ప్రజలంతా విడుదల పొందడం శక్తి దయచేయండి అంధకార దయ్యాలు సమూహాలు చీకట శక్తిని గర్తించి వాళ్ళంతా విడుదల పొందాలా ప్రభు ఈ రోజున మేము ద్రోషం కలిగి మేము జీవించాలా ప్రభ మన ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి మేము అతిపరుషుతంగా జీవించాలా ప్రభావ ఏసు ప్రభని వాక్ చేత మేము ఉదకస్థానం చేయాలా ప్రభావ ఏసు ప్రభానికే ఉన్న మా సొంత కార్యాలు మేము చూసుకోం ప్రభా ఈ రోజు నుంచి ఏసు ప్రభ ఎత్తుటి వాళ్ళ కోసం ప్రార్థిస్తాం నాయనా వాళ్ళ రక్షణ మార్గం నడిపింపు మా బాధ్యత ప్రభా ఈ రోజు మేము రక్షణ ఊరికని మేము పొందుకోలేదు మేము ఈ ఊరికనే మేము వాగ్దానం చేయలేదు ఆ రాజు మాకు అభిషేకం ఇచ్చిన ప్రభావ అదే అభిషేకంలో మేము కలిగిన మేము మర్చిపోయినాం ప్రభావ ఈ రోజు మాకు జ్ఞాపకం చేస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన మేము ఇతరులు రక్షించాలా మేము తీర్మానం చేసుకుంటున్నాం ప్రభు అయ్యా ఈ రోజు ఎంతమంది హృదయాల్లో ప్రార్థిస్తున్నారు ప్రభు నువ్వు వింటున్నారు ప్రభు అందు నీకు వందనా స్తోత్రం చెల్లిస్తున్నాం నీ రాకడ త్వరలో ఉంది కనుక భయంకరమైన దినాల్లో ఉండబోతున్నాం నాయన అయా ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే కాచి కాపాడి భద్రపరచబడుతున్నారు ప్రభా వాళ్ళంతా సువార్థకే వాడబడును గాక ఏసు ప్రభా ఎక్కడైతే సువార్థ అభిషేకించి బలంగా వాడుకోండి సైతాన్ని రాజ్యాన్ని కూల్చాలా అలాంటి అభిషేకం ప్రతొక్క బిడ్డకు దయచేయండి ఏసు ప్రభా ప్రతొక్క బిడ్డ సాక్షి నిలబెట్టి రాకడకే సిద్ధపరచుకోమని ఈ నామానికి భయం తెచ్చు ్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ గ్రూప్ బ్రదర్ సిస్టర్ కుటుంబాలకి ఇంకెంతమంది ఆరాధన కుటుంబాలకి లోకంలో సకల పరిశుద్ధులకి అందరికీ సదాకాలం తోడైందని కాకూడదు